కాబట్టి మీరు ఆ ఇన్నర్ స్పేస్ ఎక్స్ప్లోర్ చేస్తే ఏమిటవుతుంది తెలుసిన మనస్సులో సంకల్పాలు వస్తున్నంతసేపు నేను పరిచ్ఛిన్నుడను అల్పుడను అయోధ్యుడను అనే భావాలుంటాయి మైండ్ కనుక ఎంటీ అయిపోతే మీకు మీరు కల్పించుకున్న ఈ భావాలన్నీ కూడా తప్పుభావాలు అవన్నీ కూడా పోతాయి అది మీ రియల్ డైమెన్షన్ ఇది మీకు ద ప్యూర్ జాయ్ ఆఫ్ బీయింగ్ ఎంటీ విత్ ఎన్ లైక్ ద జాయ్ ఆఫ్ ఓపెనింగ్ స్పేసెస్ కాబట్టి ఆ విధంగా మనస్సు అది విలీనమైపోయి జాగ్రచ్చేతన పరమాత్మ చైతన్యం లాగా నిలిచి ఉంటుంది నిష్పన్నం బ్రహ్మ బ్రహ్మస్వరూపేణ నిష్పన్నం చిత్తంభవతి చిత్తము బ్రహ్మస్వరూపముగా బ్రహ్మయ్య అంటే అపరిచ్ఛిన్న బ్రహ్మంటే ఏంటండి మీరు బ్రహ్మ అంటే ఓ మనిషనో లేక ఓ వ్యక్తనో ఓ ఒక పెద్ద ఇంటిటీ ఒకటి కూర్చుందనో మీరు అనుకుంటున్నారు సూక్ష్మం అదే బ్రహ్మస్థూలము కాదు సూక్ష్మము అనోరణీయాన్ని అని చెప్ అత్యంత సూక్ష్మము లైక్ స్పేస్ కూడా కాదు ఈవెన్ స్పేస్ కంటే కూడా సూక్ష్మం అంటే అది ఆ ఎరుక అపరిచ్ఛిన్నమైన సకల పరిచ్ఛేదరహితమైన ఆ ఎరుక తెలివి దెన్స్ ఆఫ్ బీయింగ్ ద అన్డిఫైన్డ్ అన్డిఫరెన్షియేటెడ్ స్పేస్ లైక్ అవేర్నెస్ఫుల్ బీయింగ్ అదే బ్రహ్మండ్ అది బ్రహ్మండ్ మీరు దాంట్లో ఎస్టాబ్లిష్ అయి ఉంటే దాని మహిమ మీకు అనుభవాలు వస్తుంది దాని ఎలాగా వర్ణిస్తారు ఆ బ్రహ్మని మీరు బ్రహ్మనిష్ఠులే ఉన్నారని కొన్ని ఎలా వర్ణిస్తారు దాన్ని హ్యాపీనెస్ అంటే మనకి తెలుసున్న హ్యాపీనెస్ సెల్ఫ్ కాన్షియస్ హ్యాపీనెస్ తెలు అనే అనుభవానికి వస్తూ హ్యాపీ వై బికాజ్ ఎంసెట్లో మా అబ్బాయి బాగా పాస్ అలాగా ఏదో సంథింగ్ లైక్ దాట్ సమ్ సెల్ఫ్ కాన్షియస్ హ్యాపీనెస్ ఎంసెట్లో అబ్బాయి పాస్ అయ్యేది బాగానే ఉంది అబ్బాయి ఇంకో నాలుగేళ్ల తర్వాత వాడు అప్పుడు చూపిస్తాడు దాని తడాకా ఏమిటో ఇప్పుడు బాగానే ఉంది వెయిట్ ఇల్ హీ బికమ్స్ ఎ గ్రాడ్యుయేట్ అప్పుడు చూస్తున్నారు కదా మీరు వాడి తడాక చెప్పిన మాట విండవు చెప్పిన మాట వినకపోవడం ఎట్టు పెట్టండి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం వాడు మోస్ట్ ఇన్సెన్సిటివ్గా ఉంటాడు మన ఎక్స్పెక్టేషన్కి ఇన్సెన్సిటివ్గా ఉంటాడు చాలు ఇంకా అంతకంటే వాడు ఏం చేయాలి విడికి దుఃఖానికి అది జరపడుతుంది కాబట్టి ఈ సెల్ఫ్ కాన్షియస్ హ్యాపీనెస్ బాహ్య పరిస్థితులను బట్టి నిర్మాణమయ్యే హ్యాపీనెస్ అదొక హ్యాపీనెస్సే కాదు ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ టూ సఫరింగ్స్ అంతకుముందు సఫరింగ్ ఉంది దాని తర్వాత సఫరింగ్ ఉంది మధ్యలో గ్యాప్ పథ నథింగ్ మోర్ దాన్ దాట్ అండ్ తర్వాత ఆ బ్రహ్మ నిష్పన్నం అన్నప్పుడు అప్పుడు ఆ హ్యాపీనెస్ ఓపెనెస్ జాయ్ ఆఫ్ ఎంపీనెస్ ఆ జాయ్ ఆనందము అది I am happy annhaṁपka municipalaya. Yavadaye na, I am happy annhaṁ gantae he is going through the gap between two sāroṣanathhoodoon. You are whole health problems and goodnesses where there is...! I am happy annhaṁ. Annhaṁ... This should become the most compound and the most important is what I carry. For yourself what I have to get there Farhu māfya. Wafira ba-sha. Wafira wa bhagavat a. ఎంత రిలీఫ్ వస్తుంది అలాంటివి భుజం మీద ఉంటే రిలీఫ్ ఏంటండి మళ్ళీ రెండు నిమిషాలు అయ్యే భుజంలో ఒప్పుకుంటేస్తూ ఉంటుంది మళ్ళీ నెత్తిమీదకి మార్చుకోవచ్చు ఈ సంవత్సరంలో సుఖమే ఉందండి దాంట్లో సుఖాలు ఆ భుజం మీదకి మార్చుకున్నప్పుడు రిలీఫ్ లాంటివి ఆ సారో పోయి మళ్ళీ కొత్త సారు దిగినవ్వడానికి ముందు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అలాంటి హ్యాపీనెస్ కాదు ఇది ఇట్ ఈస్ లైక్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ ఎంటీ ఇక్కడ మీకు ఆ హ్యాపీనెస్ని ఐఆమ్ హ్యాపీ అని వర్ణించడం కూడా మరి దాన్ని ఎలా వర్ణించాలంటే చూడండి మీరు అలా ఎంతగా ఉన్నప్పుడు ఏదో తెలియని బెంగ అది ఉండదు ఏదో తెలియని దుఃఖం ఉండదు లేక తెలుసున్న దుఃఖం ఉండదు లేకపోతే తెలుసుండే భయం ఉండదు ఇవేమీ ఉండదు అలాగే చెప్పాలి మీకు మామూలుగా మనస్సు చలనంలో ఉన్నప్పుడు ఏ ఇన్సెక్యూరిటీలు ఫియర్సు భయాలు దుఃఖాలు కామనలు ఇవన్నీ కూడా మిమ్మల్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయో అవి ఏమీ ఉండవు మరి ఏముంటుందో ఏ ఉంటుందో చెప్పేది ఏమీ లేదు నువ్వు ఉండంతే ఇవేమీ ఉండవు అంతే కాబట్టి బ్రహ్మని ఆ విధంగా అనుభవాలు తెచ్చుకునేదే తప్ప దాన్ని ఇదవిధంగా వర్ణించేటువంటి ప్రసక్తి లేదు నిష్పన్నం బ్రహ్మ అస్వరుతమైనటువంటి ఆనందము అటిది తర్వాత శ్లో స్వస్థం శాంతం స అకత్యం అగత్యం సుఖముత్తమం అజమజన సర్వజ్ఞం పరిచక్ష అప్పుడు బ్రహ్మ నిష్పన్నం వాడు తన స్వరూపాన్ని పొంది ఉన్నాడు ఆ స్వరూపం ఏమిటి ఆ శ్లోకం చెప్తాను సో ఆ స్వరూపము ఆనందము సుఖము సో స్వస్థం స్వస్థం అంటే ఇప్పుడు మీరు ఏదైనా భోగానికి సంబంధించిన సుఖం ఉందనుకోండి భోగానికి సంబంధించిన సుఖం అంటే ఇప్పుడు సినిమా చూస్తే సుఖంగా అనిపించింది ఒక ఆకర్షణ కదా ఆ సుఖం అంటే అప్పుడు మీరు స్వస్థం కుదరదు మీరు సినిమా హాల్లో ఉండాలి స్వాలో ఉండడం కుదరదు సినిమా హాల్లో ఉండాలి పరాయి దాంట్లో ఉండాలి పరాలో ఉండాలి ఏ సినిమా హాల్లో కూర్చుని మళ్ళీ అక్కడ స్వస్థం అంటే అక్కడ కూడా స్వస్థం కావచ్చు అలా గుర్తుంటే స్వస్థమే అవుతాడు అది పనికి రాదు అప్పుడు ఆ తెర మీద ఉండాలి మీ దృష్టి అంతా తెర మీద ఉండాలి దృష్టి తెర మీద ఉండాలంటే మీరంతా చూపుల్లో ఉండాలి వీడు మనిషి చూపుల్లో చూపుల్లోకి వచ్చేస్తాడు మొత్తం ఎంటైర్ పర్సన్ చూపుల్లోకి వచ్చేస్తాడు చూపులే ఉంటాయి ఇంకేం ఉండవు అలా కలపగించి చూస్తాడు అలా చూసినాడు మేము మా చిన్నప్పుడు ఈ సినిమా చూడడం అన్నది ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ అన్ప్యారలల్ ఎందుకంటే విలేజ్లో ఉండేవాళ్ళం తర్వాత ఈ ఒక కల్చరల్ అంటే ఆర్థడాక్స్ రెస్ట్రిక్షన్స్ నెత్తి మీద మోసుకుంటూ ఉండేవాళ్ళం ఆ బరువులను నేను ఇప్పుడు భాగవతంలో ఏమన్నా అంటే వైదికుడు కర్మ చేస్తున్నాడు అమ్మ కర్మభారం మహతి ఉన్నారు ఇది ఆ కర్మ బరువులు మోస్తున్నాండి చెంపు పట్టుకుంటాడు దర్భలు పట్టుకుంటాడు వెళ్తూ ఉంటాడు ఎక్కడైనా కూర్చుని దాహం వేసిందంటే ఆచమనం చేస్తే కను తాగడానికి ఉండదు ఎంత బరువు మోస్తున్నాడో అని అన్నారు అలా మోస్తూ ఉండేవాళ్ళం బరువు మోస్తూ ఉండేవాళ్ళం రాత్రి సినిమాని వచ్చి పడుతున్నప్పటికీ రెండేది పొద్దున్నో ఫైవ్ థర్టీ అయ్యేప్పటికీ మనసు చెప్పాలి రేచప్పవాళ్ళం ఎంత బరువు మోసేవాళ్ళము సో అలాగా అలా అంత బరువు మోస్తో అన్ని రెస్ట్రిక్షన్స్ మధ్యలో వాటి అన ఛేదించి వెళ్ళి సినిమా చూసి వచ్చేవాళ్ళం బ్లాక్ అండ్ వైట్ టీవీ బ్లాక్ అండ్ వైట్ సినిమా టీవీ అంటే ఇవిడు వినను కూడా వినలేదు బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇంత చేస్తే మహాభాగ్యం పావలార్థన ఇస్తే నేల మీద కూర్చొని చూసేవాళ్ళు అంత దుఃఖాలని కోరికా అది సుఖం అనిపించింది అది చూసారా అది సుఖం అనిపించింది సినిమా హాల్లో స్మోకింగ్ ఉండేది స్మోకింగ్ అంతా ఈ నేల క్లాస్ లోనే ఉండేది చుట్టూ కలుస్తూ కూర్చునే వాళ్ళు అక్కడ కూర్చుని ఆ చుట్టాల మధ్యనే కూర్చుని ఆ సినిమా చూస్తారు మన అన్నగారు అన్నారు కూడా ఒకసారి ఏరా వాళ్ళందరూ చుట్టలోవి కలుస్తుంటే ఎవరో చెప్పారు ఆయనకి వాళ్ళందరూ చుట్టలోవి కాలుస్తుంటే ఆ మధ్యలో కూర్చుని ఏం చూస్తారా బుద్ధి లేదు ఎవరు చదువుకుంటున్నారు But who used to do it? Because I didn't know anything else. I thought I was the most famous cinema. It is the most famous cinema. It is printed in my mind. Pinky pearl arm. It is the most famous cinema. I was the most famous cinema. Very, very, very old. ఇంకెంత ఓల్డ్ అంటే నేను చెప్పలేను ఎనీవే సో అప్పుడు ఇలాగా కళ్ళప్పగించ సో యు హ్యావ్ టు బీ ఇన్ ది ఐ సైట్ మీ స్వరూపం నుంచి బయటకు వచ్చేసి ఐ సైట్లో ఉండిపోవాలి తర్వాత మీరు మనస్సులో ఉండిపోవాలి అంత పరానే తెర జగత్తు తెర కన్ను మనస్సు అంత పరా స్వా ఏది లేదు ఇవన్నీ డ్రాప్ చేసేసి మైండ్ ఎంటీగా పెట్టుకుంటే స్వస్థం స్వే తిష్టతి తన ఎందున్నవాడు సో ఇప్పుడు అది సుఖం ఉత్తమం ఉత్తమమైన సుఖం అదే స్వస్థం సుఖముత్తమం ఇప్పుడు చూడండి ఈ ఇంద్రియ భోగం ఉంది చూసారా సుఖం వేరు భోగం వేరు అయితే ఆనందం వేరు సుఖం వేరు అలాగే ఆ బట్టి మీరు సందర్భాన్ని బట్టి చూసుకోవాలి ఇక్కడ సుఖం అంటే ఆనందం అని అర్థం ఇంద్రియ భోగం ఉంది చూసారా ఇది బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న సుఖము స్వస్థం తన స్వరూపభూతమైన సుఖం ఇది బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉండదు సో ఎడభరతుడు అలా కూర్చుని ఉండేవాడు ఆయన చుట్టూ ఒక గ్రామం సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేది ఆయన అలా పడి ఉండేవాడు తన యొక్క స్వరూపమునందు నిష్ట కలిగి ఉండేవాడు పూలవాళ్ళందరూ ఆయన జడు అనుకున్న ఆయనకి తెలుసు ఆయన జడు కాదని ఆయన జ్ఞానమే ఆయనకి తెలుసు కానీ చెప్పేవాడు అది స్వస్థం సుఖం ఉత్తమం సో ఈ బాహ్య వస్తువుల మీద ఆధారపడదు బాహ్య వస్తువుల మీద ఆధారపడిన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పంటారా నాకు ఈ వస్తువు ఉంటే నేను సుఖంగా ఉంటాను ఈ వస్తువు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోతాను అది అది బాహ్య వస్తువుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి అలా ఉంటుంది ఇది అలా అది అది సుఖమా దుఃఖమా దుఃఖం ఇట్స్ ద మిషరీ మీరు బాహ్యం మీద ఆధారపడితే ఇట్స్ ద మిషరీ ఓన్లీ కాబట్టి స్వస్థం సుఖం కాబట్టిప్పుడు తర్వాత మీరు అక్కడ సుఖం ఉందనుకోండి యూ హెవ్ టు పుష్ యువర్ సెల్ఫ్ భోగంలోకి మిమ్మల్ని మీరు పుష్ చేసుకుని ఇంకోహరిని పుష్ చేసి పుష్ చేసి వెళ్ళారు భోగంలో బాహ్య విషయాలకు సంబంధించిన భోగంలో సపోజ్ మీరు డిన్నర్ భోగం అనుకున్నారనుకోండి అప్పుడు డిన్నర్కి వెళ్ళాలి డిన్నర్కి వెళ్ళాలంటే యూ హు వెయిట్ ఆ టైం వచ్చినప్పుడు ఎక్కడ పో ట్రాఫిక్ అంతా దాటిపోవాలి అక్కడ వెయిట్ చేయాలి వాడు పెడతాడు వాడు పెట్టి దాకా ఆగాలి వాడు పెట్టకపోతే మన అహంకారం దెబ్బతింటుంది వాడు సరిగ్గా పెట్టకపోతే ఆగి అప్పుడు దాంట్లో ఏదో ఉందని భ్రమపడాలి అంటే యూ హ్ టు పుష్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఇట్లా స్వస్థం మీరు మిమ్మల్ని మీరు పుష్ చేయనక్కర్లేదు ఏమీ చేయనక్కర్లేదు డ్రాప్ ఆల్ థాట్స్ అండ్ బీ ది ఎంతి మైండ్ ఆల్రెడీ మీ స్వరూపభూతమైన సుఖంలో మీరు ఉంటారు నిజానికి స్వరూపభూతమైన ఇప్పుడు నేను మాట్లాడుతూ చెప్పండి మీరు సాయంకాలం రాత్రి ఏడున్నర ఎనిమిది అయింది ఇప్పుడు డిన్నర్లు పార్టీలు ఇవన్నీ ఇంటి దగ్గర కూర్చుని కార పొడి చారు మజ్జిగ అన్నం తిని కూర్చుందాము అని మీరు అనుకుంటాడు అదే నాకు సుఖము వాడికి డిన్నర్కి రారా అంటే వాడు ఏమంటాడు డిన్నర్ ఈజ్ ఏ న్యూషన్స్ అంటాడా అంతే కాబట్టి ఇంద్రియభోగములు జ్ఞాని యొక్క విషయంలో అవి న్యూసెన్స్ అవి పైగా న్యూసెన్సు డిస్ట్రాక్షన్ కాబట్టి అవి పర్ష్యూ చేసేవి కానీ కావు కాబట్టి అదేమవుతుందంటే ఇంద్రియభోగాలను మనం అనుభవిస్తూ పోతుంటే ఒక రాంగ్ కన్విక్షన్ ఒకటి బుద్ధిలో స్థిరపడిపోతుంది అదేమంటే ఈ వస్తువులు ఈ భోగాలు మనకి ఉంటే కానీ మనం సుఖంగా ఉండలేము అనే కన్విక్షన్ మనస్సులో స్థిరపడిపోతుంది అదే దుఃఖం అదే సంసారం ప్రాబ్లం ఉండే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఇప్పుడు ఇది టూ డేస్ బ్యాక్ ఎక్కువ ఉంది ఇప్పుడు నోటి తీసుకమింగ్ కాబట్టి ఆత్మస్వరూపం అన్నది ఆత్మానందం అన్నది బాహ్య వస్తువులపై ఆధారపడదు అంచేతనే ఈ ఆత్మనిష్ట గల వాళ్ళని వాళ్ళని మీరు తీసుకెళ్లి నరకల్లో పారేసినా వాళ్ళు హ్యాపీగా ఉండిపోతారు వినోబాబయ గారిని అరెస్ట్ చేశారు ఆయన హ్యాపీగా ఉండిపోయాడు వాళ్ళందరికీ భగవద్గీత పాఠం చెప్తూ హ్యాపీగా ఉండిపోయాడు గాంధీ గారిని అరెస్ట్ చేసి చేయి కాల్చుకున్నారు బ్రిటీష్ వాళ్ళు ఈయన్ని మనం ఎప్పుడూ అరెస్ట్ చేయకూడదు ఏం అరెస్ట్ చేస్తారండి ప్రభుత్వ బ్రహ్మచారిని ఇందిరాగాంధీ గారు అరెస్ట్ చేశారు మళ్ళీ విదిలిపెట్టేశారు ఆడు పొరపాటు చేసాం వదిలిపెట్టాడు అలా ఉండాలి మనం ఆ స్థితికి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ఏదో ఎడ్యుకేషన్ అరెస్ట్ ఉన్న అభిప్రాయం కాదు జైల్లో పడేసినా సరే మిమ్మల్ని నేను జైల్లోనే కూర్చుంటాను అంటే వాడికి ఉన్న వెపన్ లేకుండా కదండి ఇప్పుడు ఎవడో నిన్ను తిడతానో అని వస్తాడు తిడతానవని వస్తుంటే ఎందుకు తిప్పుతున్నాడు మనల్ని హత్య చేయడానికి తిప్పుతున్నాడు తిట్టున ఒక ఆయుధంగా ఉపయోగించి మనల్ని హత్య చేసి ప్రయత్నం వాడు చేస్తున్నాడు నేను నవ్వుతో కూర్చున్నాను అనుకోండి వాడు తిప్పుతుంటే వాడి ఆయుధం ఏమైంది నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు మీరు కత్తిచ్చు కొట్టారనుకోండి ఆ కత్తి ఇలా గాలిలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి నాకు అసలు గాయమే తగలలేదనుకోండి మీ కత్తి ఏమైనాట్టు సింపుల్ అంతే మీరు మీరు చేయాల్సిందంటే వీడు నన్ను తిట్టగల వాడు ఆత్మరూపుడే వాడే నన్ను తిట్టేది ఇంకా వాడేం తిరుగుతాడు అలాగే ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనుకోండి జైల్లో బ్రహ్మాండంగా ఉందని మీరు హ్యాపీగా అక్కడ ఉండిపోయి మీరు ఏదో పుష్పంలో కలక్షేపం చేసేసారనుకోండి హ్యాపీగాను ప్రభుత్వం వాళ్లకు ఒకే ఒక ఆయుధం లేకుండా పోయింది ఆత్మసత్యానుబోధలక్షణం స్వస్థం స్వాత్మని స్థితం ఇదే యథార్థమైనఖము అదేమిటంటే దాంట్లో రెండు స్టెప్పులు ఒకటే ఆత్మసత్యానుబోధేనా అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ యదా నా సంకల్పయతే యదా అది సెకండ్ స్టెప్ అదే శ్లోకం ఆత్మసత్యానుబోధేనా నంకల్పయతే యదా దాంట్లో రహస్యం ఏమిటంటే మీరు సంకల్పించగానే ఆ సంకల్పం నుంచి జగత్తుకుంటుంది సంకల్పం నుంచి భేదం పుడుతుంది ఆ సంకల్పం నుంచి నేను అనే వ్యక్తి పుడతాడు ఆ వ్యక్తి కంటే భిన్నంగా జగత్తు ఉన్నట్టుగా భాషిస్తుంది ఆ జగత్తులో రాగము ద్వేషము నిర్మాణం అవుతాయి ఆ రాగద్వేషాల కారణంగా మనకు అనుకూలమైనప్పుడు సుఖము ప్రతికూలమైతే దుఃఖము వస్తాయి మొత్తం సీక్వెన్స్ అంతా సంకల్పం నుంచి వచ్చింది నా సంకల్ప అయితే సంకల్పించలేదనుకోండి మీరు ఆత్మస్వరూపనిష్టూనే ఉంటారు సంకల్పించకపోవడం ఎప్పుడు సంభవిస్తుందో చూసిన ఆత్మ చైతన్యమే సత్యము చైతన్యంలో స్పందన సంకల్పము ఆ సంకల్పము నుంచి భాషించే నేను జగత్తు అనే భేదము ఇది నిత్య అనే దృఢమైన జ్ఞానం మీకు ఉన్నప్పుడు మీరు సంకల్పాన్ని అలా చివికి గుడ్డని తిరస్కరించినట్టుగా తిరస్కరిస్తాం సంకల్పం నాకు అక్కర్లా వచ్చినా నాకేం అభ్యంతరం లే సంకల్పం వస్తే ఫైట్ చేయరు వస్తే కానీ కానీ అభ్యాసం చేసే సమయంలో మాత్రం సంకల్పాన్ని విధులుపెట్టేస్తాం సంకల్పాన్ని విధులు పెడితే జగత్తు లేదు నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తి లేడు రాగం లేదు ద్వేషం లేదు అనుకూలం లేదు ప్రతికూలం లేదు సుఖ దుఃఖములనే ద్వంద్వమే లేదు అప్పుడు వీడికి ఏం మిగిలింది స్వస్థం పరమార్థసుఖం ఆత్మసుఖమే మిగిలి ఉండు స నిర్వాణం అది నిర్వాణముతో కూడి ఉంటుంది అంటే బాణ వా అంటే బాబయోర వంగ బంగి బా చేసేస్తారు భేదం అంటారు వేదం అనకుండగా భేదం అంటారు ఆ భేదండంలో కూడా ఒక్క విసరు యాస్పిరి దాన్ని ఒక్క విసరు గాలి విడిచిపెట్టి అంటారు అంటే భేదం అంటారు అంటే ఏమన్నమాట భేదభోతా హే అంటే అంటే వేదం చెప్తుంది అర్థం దానికి అంటే అభయోర భేద వాకి బాకీ భేదం ఏం నేను అనుకరించలేను పూజ స్వామీజీ ఎక్స్పర్ట్ ఆయన అత్యద్భుతంగా అనుకరిస్తారు ఇంకెవరూ అంత గొప్పగా అనుకరించలేరు ఎనీవే కాబట్టి ఆత్మస్వరూపము సత్యము ఈ సంకల్పము వల్ల పుట్టేటువంటి ఈ జగత్తు మిథ్యా అని స్పష్టంగా తెలుసుకోవాలి తర్వాత బాణము అంటే బాణము బాణము అంటే అర్థం శల్యము బాణము అంటే దానికి వెదురు కర్ర ఏదో ఉంటుంది అది మిమ్మల్ని ఏమి హింస పెట్టదు వెనకాల తోకలు ఉంటాయి పక్షులు ఎక్కలు కడతారు నావిగేషన్ కోసం అవి కూడా మిమ్మల్ని కొట్టవు మన కొట్టి ఆ శల్యం బాణాగ్రమ ఉంటుంది ఆ కొన అది కొడుకుంది శ్రీకృష్ణుడు కూడా అవతారం అలాగే దర్శనాప్తం చేశారు ఆ ముసలాన్ని అరగ దీసలు పరిస్తే ఆ మొక్క చేప ఇండి ఆ మెటల్ పీస్ చేపను ఆ చేపను వాడు కొట్టుకున్నాడు ఆ చేపను కోసుకుని తినేస్తే ఈ మెటల్ పీసు పక్కన వారేసాడు ఈ చేప కడుపులో మెటల్ పీస్ ఉందిరా అది పక్కన పారేసింది ఆవిడ ఇంట్లో ఆవిడ పారేస్తే ఆ మెటల్ పీస్ చాలా సున్నితంగా స్మూత్గా బాగుంది అది కొన చాలా బాగుంది వీళ్ళు బాగా అరగడీసారు అది బాణపు అగ్రంలో పెట్టాడు మంచిగా ఉంది ఇది కొడితే బాగా తగ్గుతుంది శ్రీకృష్ణుడు చెట్టు కింద కూర్చుని ఈ ఒక కాలు మీద ఇంకో కాలు వేసి లాగా అంచేతన అలా చేయకూడదు అంటాడు ఇలా ఇలా అంటున్నాడు ఆయన వాడు దూరం నుంచి చూస్తాడు చూసి ఇది లేడీ తల అనుకుంటాడు లేడీ ఇలా ఇలా ఉంటుందిగా లేడీ ఇలా ఉంటే లేడీ అనుకునేవాడు కాదు ఏదో చెట్టు కొమ్మనుకునేవాడు ఇలా ఇలా అన్నంతో లేడీ తల అనుకుంటాడు అనుకుని కరెక్ట్గా వాడు గురి తీసి ఇక్కడ కాలు కొడతాడు ఆయన కొట్టి వాడి పేరు జరుడు జరహ కొటితే లేడీ వస్తాడు ఆ లేడీని కలెక్ట్ చేసి మాంసం కోసం కొడతాడు లేడీ కోసం వస్తాడు వస్తే అక్కడ శ్రీకృష్ణుడు కూర్చొని ఉంటాడు కాలుకి బాణం ఆయన ప్రాణ దేహత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు అయ్యేయో నిన్ను నేను కృష్ణుడు తెలుసు వాడికి నేను ఇంత అపరాధం చేశానంటే నువ్వేం అపరాధం చేయలేదు ఇదంతా నేనే సంకల్పించాను ఇలా ఇలా ఊపింది కూడా నువ్వు కొడతావనే ఊపాను దేహం త్యాగం చేయడానికి ఒక ఒక పరిస్థితి కల్పించాలి కదా అందులో శాపం ఉంది మహర్షుల శాపం ఆ శాపాన్ని నేనే అనుగ్రహించాను నేను ఆపేయగలిగిన ఆపలిద్దాన్ని వంశం అంతా నశించాలి వంశం అంతా నశించాక నేను మిగిలి ఉండకూడదు నేను ఆ వంశానికి చెందిన ఆ శాపం వాళ్ళకి తగిలింది నాకు తగలేదంటే మళ్ళీ అది లోటే కాబట్టి ఆ షాపు నాకు కూడా రావాలి అందుకోసం ఇలా ఉపయనరా నీ తప్పు ఏం లేదమ్మా నువ్వు మోక్షాన్ని స్వర్గాన్ని పొందుతావు ఆశీర్వదించి పంపించేసి దేహత్యాగం చేసేస్తా ఆ భాగవతంలో వస్తుంది ఎనివే మిమ్మల్ని గెలిపిస్తున్నా ఓ పుస్తకం ఒక పుస్తకం డబ్బులు సిద్ధం చేసి పెట్టుకోండి భాగవత సప్తాహము అని తెలుగు పుస్తకం వస్తుంది కొద్ది రోజుల్లో దాంట్లో ఈ కథ ఉంది అనివే స్వ అంటే శల్యము శల్యం అంటే ఏంటో తెలుసినా అండి నాకు కోరిక ఉంది తేరలేదు అదే శల్యం హృదయ శల్యం నాకు భయం ఉంది గుర్తుకొచ్చింది శల్యం ఇవే కామనలు భయాలే హృదయంలో ఉండే శల్యాలు సకల కామనలు సకల భయములను మీరు ఎప్పుడైతే విడిచిపెట్టేశారో నిర్వాణం బాణం అనేది శల్యం అనేది హృదయంలో లేదు అంతే మోక్షం అంటే మనం కల్ యొక్క సంకల్పం చేత జగత్తు సత్యం భావన చేత అజ్ఞానం చేత ఏ శల్యాలను కల్పించి ఆ శల్యాలన్నీ పోయాయి దీని నిర్వాణము దీన్ని బుద్ధిస్ట్ లిటరేచర్లో నిర్బాణము అని అంటారు స నిర్వాణం నిర్వృతి ఆయన అలా చెప్పారు నిర్వాణం నేను ఒక రకంగా చెప్పాను శంకరులు మరో అర్థం చెప్పారు నిర్వృతి అని ఒక పదవు నివృత్తి కాదు నిర్వృతి నివృత్తి అంటే వితిప్రాయ నిర్వృతి అంటే ఆత్మానందము అని అర్థం ఆనందము నివృత్తి ఏనుందా ఆ పుస్తకంలో నివృత్తి ఏనుందా నా నా పుస్తకంలో నిర్వృతి నివృత్తి సరైన అర్థం కాదు నివృత్ నిర్వృతి అంతే నిర్వృత్తి అనకూడదు తా కింద తాకాదు నిర్వృతి ఎందుకంటే నిర్వాణం అనే పదానికి నివృత్తి అనే అర్థం లేదు నిర్వాణం అనే పదానికి నిర్వృతి అంటే ఆనందం ఈ ఆనందం అంటే ఏమిటండి కైవల్యం కైవల్యమే ఆనందం అండి అంటే అద్వయ ఆత్మచైతన్యమే ఆనందం రెండవది ఉంటే భయమే ద్వితీయాద్వై భయం భవతి మీరు ఆలోచించండి భార్యాభర్త ఉంటారు ఈ భార్య వేరు అనుకున్నాడు అనుకోండి వీడు టెన్షన్లో పడిపోతున్నారు ఏమండ హ్యాపీగా ఉంటారు భార్యాభర్త ఎప్పుడో తెలిసిన ఆమె వేరనే ఆలోచన వాడికి కలగ ఆమె నేను ఒక్కటే అని అనుకోరు అది స్పాంటేనియస్గా ఉంటుంది ఆ ఏకత్వము ఇదిగో ఏకము ఏకము అలా అనుకుంటూ ఉండరు అలా అనుకుంటారు ఒకప్పుడు అలా అనుకున్నారంటే తోడ ప్రాబ్లం హాయ్ ఇప్పుడు అమెరికాలో వీడు ఆమెని మచ్చికి చేసి ప్రయత్నం చేస్తాడు Hello, honey, how are you today, and they don't have any doubt of it. They don't have any doubt of it. That's right. Whereas, in India, in India, we don't have any doubt of it. In India, we don't have any doubt of it. He is where He is, but there is that Kaivalya, that oneness is there. That oneness is there, మీకు డిమాండ్ ఉండదు ఫియర్ ఉండదు ఏమీ ఉండదు డివిషన్ ఉండదు అలాగే సకల జగత్తుతోటి వర్నెస్ వచ్చేస్తుంది అది కైవల్యం ఉంటుంది ఇప్పుడు దీంట్లో అనేక స్టెప్స్ ఉన్నాయి నేను నేనే జగత్తు జగత్తవైతం నేను నేనే కానీ ఈ దృశ్యము ఏది నేను కాదు ఇది వివేక ప్రక్రియ ఫస్ట్ స్టెప్ ఐ ఎమ్ నథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇన్క్లూడింగ్ బాడీ మైండ్ ఐ ఎమ్ నథింగ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ దృశ్య వివేక ప్రక్రియ దెన్ ఫైనల్లీ ఐఎమ్ ఎవ్రీథింగ్ బికాస్ ఐఎమ్ ఎ లోన్ ఈస్ ది ట్రూత్ ఎవ్రిథింగ్ అపియర్స్ ఇన్ మీ దర్ ఈస్ నథింగ్ ఔట్ సైడ్ ఆఫ్ మీ ఆల్ ఈస్ ఇన్ మీ ఐఎమ్ ఎవ్రీథింగ్ దీన్ని సర్వాత్మభావము అంటారు ఇప్పుడు చూడండి నేను వేరు జగత్తు వేరు అనే ద్వైతమైన నేను ఈ దృశ్యమైనది ఏది కాదు అనే వివేకమైన ఈ సర్వము నాయందే ఉన్నది అనే సర్వాత్మభావమైన ఈ మూడు కూడా ఈ మూడింట్లో ద్వైతము అజ్ఞానము వివేకము సాధన సర్వాత్మభావము జ్ఞానము ఆత్మసాక్షాత్కారం ఈ మూడు లెవెల్స్లోనూ కూడా జగత్తు అనేది ఒకటి ఉంటుంది విత్ రిఫరెన్స్ టు ద వరల్డ్ ఈ మూడు స్టేజెస్ చెప్పబడతాయి ఇట్ రిఫరెన్స్ టు ది వరల్డ్ అయిపోయిన తర్వాత అజ్ఞానం నుంచి సాధనలోకి వివేక వివేకమనే సాధనలోకి దాని నుంచి సర్వాత్మభావంలోకి చేరినటువంటి జ్ఞాని కైవల్యంలో ఉంటాడు ఇంకా నావు అయామ్ అయాము ఉంది ఇంకా జగత్తుని గురించి ఇంకా ప్రసక్తే లేదు జగత్ నిరాకరణ అయిపోయింది హీ హాజ్ ఆల్రెడీ కన్స్యూమ్డ్ ఇట్ దాన్ని జ్ఞాని జగత్తుని మింగేసి డైజెస్ట్ చేసి కూర్చుంటాడు ఇంకా జగత్తు అనేది ఏది ఉండదు తానే ఉంటాడు దాన్ని కైవల్యము అంటారు దానితో కలిసి ఉంటాడు స అంటే కైవల్య సహవర్తే కైవల్యముతో కూడి ఉండును కైవల్యముతో కూడి ఉండును ఇప్పుడు ఈ కైవల్యమే ఆత్మానందం ఈ సందర్భంలో మీకు నేను ఒక ఒక విషయం మీకు పాయింట్అవుట్ చేస్తా మీరు పరిచ్ఛిన్నమైన నేనుగా లిమిటెడ్ సెల్ఫ్గా ఉన్నంత కాలము మీకు సుఖదుఖముల ప్రవాహము తప్పదు ఆల్టర్నేటింగ్ ప్లషర్ అండ్ పెయిన్ యు కెన్ నెవర్ ఎవర్ అవాయిడ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎలిమిటెడ్ సెల్ఫ్ కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించాలి నేను లిమిటెడ్ సెల్ఫ్గాను ఉంటాను కానీ నాకు సుఖమే రావాలి దుఃఖము రాకూడదు అనే అపేక్ష ఉన్నది చూసారా అది మరి పరిస్థితిని మరింత చెడగొట్టేస్తుంది మీరు భూమి మీద నిలిచి ఉన్నంత కాలము మీకు పొగలు రాత్రి తప్పవు మీరు పొగలు రాత్రి తప్పించుకోవాలంటే చక్కటి ఉపాయం ఏంటంటే రాకెట్లో కూర్చుని అంతరిక్షంలో వెళ్ళిపోండి హండ్రెడ్ మైల్స్ అబవ్ ఎర్త్ వెళ్ళిపోయి మీకు పొగలు రాత్రి విభాగం ఉండదు నేల మీద నిలబడి ఉన్నంతకాలం పొగలు రాత్రి విభాగము తప్పదు అదేవిధంగా పరిచ్ఛిన్న వ్యక్తిగా జీవుడుగా ఉన్నంతకాలము సుఖదుఖములు ఆల్టర్నేట్గా వస్తూనే ఉంటాయి యూ కెనాట్ అవాయిడ్ దట్టి మీకు సుఖ దుఃఖముల ప్రవాహం నుంచి బయటపడాలనుకుంటే పరిచ్ఛిన్న జీవభావాన్ని అజ్ఞాన కల్పితమైన దానిని జ్ఞానం చేత మీరు నివారించమని బయటపడాలి అంతేగాని జీవభావాన్ని నచ్చబెట్టుకుంటాను సుఖం నాకు పెరిగిపోవాలి దుఃఖం నాకు తగ్గిపోవాలి అంటూ కామ్యకర్మల్ని చేసుకునే ప్రయత్నం మీరు చేస్తే అది బంధమే తప్ప విముక్తి కలగదు ఇది ఒక కొంచెం భాష మార్చి సేమ్ థింగ్ కొత్త విషయం ఏం కాదు అదేమిటంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నంత కాలము సారో దుఃఖము అనేది ఆ లైఫ్లో అంతర్భాగంగా ఉండి తీరుము అది మీరు గుర్తించాలి కాబట్టి నేను చెప్పడం చెప్తున్నది ఏంటంటే మీరు దుఃఖ నివారణ కోసం ప్రయత్నం చేయొద్దు ఆ ప్రయత్నం ఫలించదు మీరు ఆ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్ని బ్రేక్ చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేయగలరా మీరు ఆలోచించాలి ప్రహ్లాదుడు కూడా ఈ మాట ఏంటాడు ప్రహ్లాద స్థుతిలో ఆయన ఏమంటాడంటే వాళ్ళు వెరివాడా నువ్వు ప్రయత్నం చేస్తే వచ్చిందా దుఃఖం ప్రయత్నం చేయకుండా దానంతటదే వచ్చిందా దానంతట అదే వచ్చింది కదా సుఖం దానంతటా అదే వస్తుందని నువ్వు ఎందుకనుకోవు మనం ఏం ప్రయత్నం చేసాం వర్షాకాలం ఉండడానికి మనం ప్రయత్నం లేకుండానే వచ్చింది కదా అలాగే వేసవికాలం శీతకాలం కూడా అలాగే వస్తుంది వేసవికాలం కూడా అలాగే మనం ఏమో తోసుకురావాలా దాన్ని మనం కూర్చుని కష్టపడి పని చేయాలా మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తే వచ్చిందా వర్షాకాలం కాబట్టి అలాగే దుఃఖం మన ప్రయత్నం లేకుండా వచ్చేస్తున్నాం మనం ఏం ప్రయత్నం చేయట్లేదు వచ్చి నెత్తిమీద కూర్చుంటోని మనం అనుభవిస్తున్నాం సుఖం మాత్రం అలా రాదని నువ్వెందుకు అనుకుంటున్నావు సుఖం కోసం నువ్వు ప్రయత్నమే చేయవద్దు అప్పుడేమిటవుతుంది అంటే సుఖదుఖముల ద్వంద్వానికి మీరు అతీతంగా వెళ్ళిపోతారు ఆనందస్వరూపులే ఉంటారు నిర్వాణంలో ఉంటారు కైవలి జన సహ వర్త అది ఎలా ఉందో వర్ణిస్తున్నారు తది భాష్యం ఆ మాట అన్నాం శాంతం సర్వ అనర్థ ఉపశమ రూపం శాంతం అంటే అది శాంతం అంటే చల్లారింది అని అర్థం అగ్ని శాంత మనతో చల్లారింది అంటే ఇప్పుడు మనకి సంసారంలో ఉండగా ఎన్ని అనర్థములు వస్తూ ఉన్నాయో అన్ని అనర్థాలునండి లైఫ్ ఎప్పుడూ టెన్షన్ అయినా టెన్షన్ లేండి ఎప్పుడు అండి ఎప్పుడూ టెన్షన్ హై స్కూల్లోనూ టెన్షన్ హై కష్టపడి చదువుకునే విద్యార్థి ఎవరో తెలిసినా మార్కుల కోసం టెన్షన్ పడిపోతూ ఉండి వాడు అంతేనండి మాకు మార్కులు లేదు ఏం లేదన్నవాడు వాడు ఏ టెన్షన్ లేకుండా వాడు బాగానే ఉంటాడు వీడు మార్కుల కోసం టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఎప్పుడైనా ఈ ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడిని చూడండి వేలముఖం వేసుకుని ఉంటాడు ఎందుకంటే రెండు సంవత్సరాలు టెన్షన్ పడి పడి పడి ఆ టెన్షన్ వాడు ముఖంలో కనపడుతూ ఉంటున్నాడు నేను ఇంజనీర్ని అవ్వాలనుకుంటున్నాను అంటాడు నేను అలాంటి వాడిని ఒక అలాంటి ఒక కథను ఎరుగుతున్నా నాకు బాగా పరిచయం ఉన్నత ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ నువ్వేమన్నా నేను కంప్యూటర్ ఇంజనీర్ అయ్యి ఐఐటీ చదవాలనుకుంటున్నాను అన్నాడు అయితే ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు రెండేళ్ళు నిద్రాహారాలు లేకుండా చదువుకున్నాడు వచ్చాడు ఐఐటిలో నేను ఎంటెక్ పాస్ అమెరికాలో పిహెచ్ చేయాలనుకుంటున్నాను నాలుగేళ్ళు నిద్రాహారాలు మానేడు అమెరికా వెళ్ళి నాలుగేళ్లు కష్టపడి పనిచేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేశాడు ఏనాడు సుఖం అంటే కదా ఎందుకంటే ఈ టెన్షన్లోనే పడు ఉన్నాడు కదా సంసారం అంటే అలాగే ఉంటుంది ఓ అమ్మాయిని వెళ్ళాడు ఈ అమ్మాయి ద్వారా నాకు సుఖం వస్తుంది గత పన్నెండేళ్ళ నుంచి ఎంసెట్ ఐఐటి పిహెచ్డి ఏనాడు నిద్రాహారాలు లేవు ఈ అమ్మాయి నాకు సుఖాన్ని ఇస్తుంది అనుకున్నాడు ఈ అమ్మాయి వెళ్ళి ఇంకో హని ప్రేమించింది ఇప్పుడు ఏం చేస్తారు ఈ అమ్మాయి వీడిని పెళ్ళాడి మరొకరిని ప్రేమిస్తే ఇప్పుడు వాడిని ఎన్న పెళ్ళాడ లేకపోతే వీడినైనా ప్రేమించాలి ఏదో చేయాలి కానీ పెళ్ళి వీడితోటి ప్రేమ వాడితో ఉంటే అది ఇట్ ఈస్ ఏ ఫార్ములా ఫర్ డిజాస్టర్ ఐ డజెంట్ వర్క్ నా దగ్గరికి వచ్చాడు పాపం వస్తే చూడబోయా కొంచెం నచ్చ చెప్పి ప్రయత్నం చెయ్యి అలా కంగారు పాపం మనిషి ముఖంలో రక్తం లేదు నచ్చజెప్పి ప్రయత్నం చేయి చూడు మరి ఏదైనా వర్కౌట్ అవుతుందేమో యూ మే బీ మేకింగ్ ఏ మిస్టేక్ మేబీ షీ డజంట్ లవ్ హిమ్ షీ లవ్స్ యూ ఓన్లీ అంటే ఏదో నా మాట పడి నా మాట కాద పాపం ట్రై చేశాడు కాలిఫోర్నియాలో నో నో వే ఆఖరికి తీసుకోవడానికే నిశ్చయించిన డైవర్స్ పాపం ఎప్పుడు సుఖం ఎరగడం ఎప్పుడు టెన్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అంటే రెండేళ్ల క్రితం ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు నేను చెప్పింది ఏంటంటే మీ స్వంత కొడుకు చూసుకో అని చెప్పాను లేకపోతే మళ్ళీ అదొక ఫార్ములా ఫర్ పెయిన్ అవుతుందండి నీ స్వంత కొడుకు నా కొడుకునే వాడు ఎవడు ఉండడా సృష్టిలోనూ అందరూ మన పిల్లలు అందరూ భగవంతుడి పిల్లలు కాబట్టి భగవంతుడి పిల్లల్ని మనం దత్త తీసుకుంటాం భగవంతుడు మనకి ఇష్టాడు మనం దత్తత తీసుకుంటాం అందరూ మన పిల్లలు కాబట్టి ఆ పెద్ద మనస్సుతో నువ్వు హ్యాపీగా ఉండమ్మా మళ్ళీ నా కొడుకు కాదు వీడని కల్లో కూడా అనుకోకు అని ఓ ప్రసంగంలో అలా చెప్పదు కాబట్టి జీవితంలో సుఖమే ఉంటుందండి ఇకమాల జీవితం ఇంట్లో సుఖమే ఉండదు ఐఐటి పాస్ అయిన వాడికి పిహెచ్డి వాడికి సుఖం లేకపోతే ఇంక మిగతా వాళ్ళకి ఏమో ఎక్కడో ఉంటుంది లొసుగు ఆ సెల్ఫ్ సెంట్రడ్ లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వర్నరబుల్ అది ఎప్పుడైనా దుఃఖంలో జారిపోతుంది ఒకటి కాబట్టి ఇంకో దాంట్లో దుఃఖంలో జారిపోతుంది కాబట్టి ఆ కైవల్యము ఆత్మస్వరూపనిష్టయే సుఖము దాని ఎందు సకల అనర్థములు శాంతిస్తాయి సర్వ అనర్థ ఉపశమ తర్వాత ఇంకో రహస్యం ఉంది ఇంట్లో జీవితంలో సక్సెస్ అనే ఒక మాట ఒకటి ఉంది అంటే ఇంత సాధించాము అంత సాధించ ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతంలో కూడా అవన్నీ సక్సెస్ లే ఈ ప్రపంచ విషయాల్లో సక్సెస్ అంటే అది ఉంటే మంచిదా లేకపోతే మంచిదా ఉంటే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే వీరికి చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది వీడి తల్లిదండ్రులు మహానందపడతారు వీడిని పెళ్ళాడటానికి అమ్మాయిలు క్యూపడతారు ఆ పెళ్ళి అమ్మాయిని కూడా చాలా పెళ్లి చేసుకున్న తర్వాత గర్వంగా చెప్పి ఉంటుంది ఇప్పుడు మీకు ఏమంటే చెప్తాను ఒక అమ్మగారు ఉన్నారు నా భర్తకి లెవెన్ హండ్రెడ్ బోనస్ వచ్చింది మా ఆయనకి లెవెన్ బోనస్ వచ్చింది అన్నారు అంటే బోనస్ లెవెన్ హండ్రెడ్ బోనస్ ఈజ్ ది టాప్ లిమిట్ ఎయిట్ పాయింట్ రాదు అంటే అర్థం వీ గాట్ ది హైయెస్ట్ అంటే ఇంక ఇంకో అమ్మగారు ఉన్నారు మా ఆయనకి బోనస్ ఏం రాలేదు He is a senior officer, he doesn't get a bonus. I like this. So, he is a senior officer, he doesn't get a bonus. He is a superior. So, in this life, the world is a great success. But, this success, worldly life's success, it comes with a horrible price entha price unte meeru oho cheyalaru it comes with a horrible price success aina vaadike telustundi vaadu success ikkada university first rank vaanne vaadu hrudayamlo vaadu manasulo maata meer adigite vaadi cheptadu ee dikumalan first rank shatru kuda raapodadu ఈ ర్యాంకు రావాలనే ఆకాంక్ష శత్రువు కూడా ఉండకూడదు అని వాడు చెప్తాడు ఎందుకంటే వాడు కడుపు నుండా భోజనం చేసి కంటినుండా నిద్రపోతే ఇంకా ఫస్ట్ ర్యాంకు లేదు ఏమీ లేదు ఇట్ కమ్స్ విత్ ఎ ప్రైజ్ మనీ మేక్ చేసిన వాళ్ళు ఇట్ కమ్స్ విత్ ఎ ప్రైజ్ వాళ్ళు మీరు పర్సనల్ లైఫ్లో వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకి బయట నుంచి చూస్తే వాడు ఏదో ఇంపాల్ ఆ తప్ప వాడి జీవితంలో వాడు పడ్డ పార్ట్లు మనకు కనపడవు దేర్ ఫార్ ఆల్ దీస్ వరల్డ్ సక్సెస్ ఇట్ హ్యాస్ ఎ వెరీ హెవీ డౌన్ సైడ్ కాబట్టి ఈ సంసారము దుఃఖాత్మకం సో ది పాయింట్ దట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఈస్ సెల్ఫ్ సెంటర్డ్ ఎగ్జిస్టెన్స్ అన్నది దుఃఖముతో నిండి దట్ ఈస్ ది ఫార్ములా పాయింట్ ఇట్ ఈస్ ది ఫార్ములా ఫర్ సారో దట్స్ సెల్ఫ్ సెంటర్డ్ ఎగ్జిస్టెన్స్ వెరాజ్ ఇక్కడ ఆ కైవల్యము ఎప్పుడైతే ఆత్మనిష్ఠుడై ఉంటాడో సర్వ అనర్థ ఉపశమ రూపం తచ్చ అకథ్యం నక్యతే కథయ దాన్ని వర్ణిస్తా ఏం వర్ణిస్తా ఉండేదాన్ని దాన్ని వర్ణించడం సంభవం కాదు అయినా నేను ఇందాక మించి అదే కూర్చున్నా ఎలా వర్ణించాను ఇట్ ఈస్ నాట్ దిస్ ఇట్ ఈస్ నాట్ దట్ అని వర్ణించా ఇందాక మీకు సుఖం ఉత్తమం అన్న చోట వర్ణించాను కదా అది నాకు దాన్ని ఎలా చెప్పగలను అంటే ఏదో ఒక వెలితి అనుభవానికి వస్తూ ఉంటుంది మనకి ఆ వెలితి ఉండదు ఏదో ఒక అభద్రత మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది అది ఉండదు స్ట్రెస్ ఉండదు భయం ఉండదు కామనల్ ఉండవు ఏదో కొంత ఇన్నర్ పావర్టీ లోటు ఉండదు అలాగే చెప్పగలరు అది ఏమిటో చెప్పండి అంటే ఇంక చెప్పి ప్రసక్తి లేదు అకథ్యం కథయతం నశక్యతే అత్యంత అసాధారణ విషయత్వాత్ ఎందుకు చెప్పకూడదు అంటే అది అతిశయించి అసాధారణము చెప్పాలి అంటే సాధారణమైన గుణము ఒకటి ఉండాలి అది ఎంత అద్భుతమైన సుఖమండి అంటే చూడు నువ్వు కడుపు పెద్ద పార్టీకి అప్పుడు పార్టీకి చూడు ఎంత హ్యాపీ అనిపించింది అంత హ్యాపీ అని ఏదో అలాగా ఒక సాధారణ గుణాన్ని బట్టి చెప్పాల్సి ఉంది అటువంటి సాధారణ గుణం ఏదీ లేదు లౌకికమైన భోగానుభవములు కూడా మనం బేసిక్స్గా చేసి దాన్ని మనం లెక్క కట్టడానికి వీరలేదు అత్యంత లోకోత్తర స్వరూపం లోకంలో అంతర్గతమైన సుఖం కాకది లోకోత్తర స్వరూపము ఒకట అది ఇలా ఉంటుంది అని చెప్పలేము దాన్ని ఇలాగే చెప్పగలం లోక ఉత్తర అంటే బియాండ్ లోక అక అకథ్యం చెప్పడానికి వీలులేనిది దాంట్లో లోటు ఉండదు భయం ఉండదు ఇది ఉండదు అలాగే చెప్పగలుగుతాం కాబట్టి ఆ సుఖ స్వరూపుడై నిలిచి ఉండుటే తప్ప దాన్ని ఇదమిత్తంగా వర్ణించటం అనేది ఏమి లేదు సుఖముత్తమం ఊతు ఉత్తరం ఉత్తమం ద బెస్ట్ ఊతు ఉత్తరం ఉత్తమం ఊతు గొప్పది ఇంకా గొప్పది హయ్యెస్ట్ ఉత్తమం అది అది ఎవరికి లభిస్తుందంటే తద్యోగి ప్రత్యక్షమేవా అహి అన్నదానికి ఏవా అనర్థం ఉత్తమం హీ అన్నారు హీ అన్నారు కదా హీ అంటే అంటే నిశ్చయం అన్నమాట అంటే నిశ్చయంగా ఆ సుఖము అది ఉత్తమమైనది నిరతిశయము అంటే అపరిచ్ఛిన్నము అంటే ఆ సుఖాన్ని లిమిట్ చేసేటువంటి ఎలిమెంట్స్ అసలు ఈ సృష్టిలో లేవు ఆ సుఖము అలా కాలం యొక్క ప్రవాహానికి అతీతంగా దేశానికి అతీతంగా ఏ రకమైన లిమిటేషన్స్ లేకుండా స్వరూపభూతంగా శాంతంగా ఉంటుంది అది అది దాన్ని ఏం వర్ణించలేము అకథ్యం కానీ మీరు కనుక మంచి సాధకులయ్యి యోగి యోగి అంటే సాధకుడు అనర్థం శ్రవణ మననములను చేసి నిదిధ్యాసన రూపంగా మీరు ప్రత్యక్షం అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ అంతే తప్ప దాన్ని ఇతమిత్తంగా వర్ణించటము సంభవము కాదు ఈ శ్లోకం రేపు ఫినిష్ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణస్య పూర్ణమాదా పూర్ణమెవశిషాంతశాంతిశాంతి